హరి ఓపాదన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గిరు పరంపరా మయా తతమిదం జగదవ్యతమూర్తినాభూతాహం తెవస్థి మయా ఇదం సర్వం తతం నా చేత ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది అంటే దేవుడు ఎక్కడో దాముకున్నాడని మాత్రం అనుకో అనుకోనక్కర్లా హైడింగ్ అంటారు అంటే ఇప్పుడు వజ్రాలు వజ్రాలు ఉన్నాయనుకోండి ఎక్కడో గనులలో అట్టడు ఉంటాయి వాటిని వెదిగి పట్టుకోవాలంటే చాలా కష్టం రత్నాలు ఉన్నాయనుకోండి సముద్రంలో లోతుల్లో ఎక్కడో ఉంటాయి సముద్రానికి రత్న గర్భ అని తర్వాత పగడాలు ఉన్నాయనుకోండి ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ పురుగులు ఏవో సముద్రంలో ఎక్కడో ఉంటాయి వాటి కడుపులో దాగి ఉంటాయి వీటన్నింటినీ వెతికి పట్టుకుని తీయాలంటే చాలా కష్టం కానీ ఈశ్వరుల విషయంలో పరిస్థితి అదేం కాదు నిన్న మనం చూసాము సకల జగత్తు కూడా ఈశ్వరుని చేతనే వ్యాపించబడి ఉన్నది కాబట్టి గనుల లోపల కానీ సముద్రాల లోపల కానీ రత్నాలకి వజ్రాలకి వజ్రాల కోసం వెదికినట్టుగా వెతకనక్కర్లేదు వాస్తవంలో హరిదేవ జగతి జగదేవ హరి దేవుడే జగద్రూపంగా మన ముందు ఉన్నాడు జగత్ అంటే దేవుడే జగత్ యొక్క తత్వాన్ని తెలుసుకుంటే దేవుడే ఈశ్వరుడే అంటే బంగారము ఆభరణాల రూపంగా మన ముందు ఉన్నది ఆభరణముల యొక్క తత్వం తెలుసుకోగలిగితే దానిపైరే బంగారం మన చుట్టూ ఆభరణాలు పెట్టుకుని బంగారం కోసం వెతుకుతూ ఉంటాయి అది కేంద్రకత్వ అవుతుంది సాధారణంగా మన జీవితాల్లో అలాగే ఉంటుంది నేను ఒక చిన్న కథ చెప్తారా ఒక సాధువు ఒక గృహానికి వచ్చాడు వస్తే ఆ గృహ యజమాని నేను వచ్చాడు భజనగా ఉదయం ఆ లేడు కానీ భార్య ఉన్నది ఆ అమ్మగారు ఏమన్నారంటే రండి దయచేయండి ఆయన ఏం భార్య కానీ ఉన్నట్టు ఇప్పుడు మళ్ళీ పెంచితే మా వారు పన్నెండు బయటకు వెళ్ళాను మీరు దయచేసి మధ్యాహ్నం పన్నెండు యేపటికి వచ్చేస్తాను అంటే సరే ఆయన స్నానం చేసా ప్ర స్నానం ఈ రోజులో ఆవిడ అన్నం కూరని ఉండి పచ్చడి చేయటానికి పచ్చడి బయట ఒక స్టోన్ వేజ్లా ఇలా దాన్ని నీరుతారు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు అప్పుడు ఈయన ఏమ ఎక్కడికి వెళ్ళారు నీ వారు అంటే అడవికి వెళ్ళారండి ఈ మధ్యన రోజు పొద్దున్నే సిక్స్ కల్లా బయలుదేరి అడవికి వెళ్తున్నారు అంటే ఏమిటి పని ఏమిటి అడవిలో పని ఏమిటి అంటే ఒక ఒక స్టోన్ ఉంది ఒక రాయి దానిని వెతికే పనిలో ఉన్నారు దానిని వెదకమని మహారాజు ఆజ్ఞాపించినాడు వీరికి కాబట్టి అది వెతికి పట్టుకొచ్చినట్లయితే మహారాజు యొక్క అనుగ్రహం కృప కలిగి చాలా ధనం లభిస్తుంది అందుకోసం రోజు పొద్దున్నే శిక్షకి పోయి ఆ అడవి అంతా వెతుకుతున్నాడు ఆ రెండు వీళ్ళు స్టోన్స్ ఉంటాయి కదండీ అవన్నీ వెతుకుతున్నాడు ఆయన పన్నెండు ఎప్పటికొస్తాడు ఎండలోనూ అంటే ఏమిటి ఆ స్టోన్ ఏమిటి ఆ రాయి ఏమిటని అడుగుతాడు ఆవిడ పేరు ఏదో రాయి అంటే ఆయన నువ్వు పక్కడు దుబ్బుతున్న రాయి అదే అని కాదు దేవుడి కోసం రైలు విమానాలు బస్సులు అన్నీ ఎక్కేసి జనాలు సర్వత్రా తిరిగిస్తూ ఉంటారు యాత్రలు చేసిస్తూ ఉంటారు వెస్ట్లో యాత్రలు చేస్తుంది మనిషి స్థిరంగా ఉండలేదు స్థిరం తక్కువ అస్థిరంగా ఉంటుంది అంతేతనే యోగా ఎలా ప్రారంభమవుతుంది స్థిర సుఖ మానసం ప్రారంభమవుతుంది ఇందులో స్థిరంగా కూర్చోవడం జాతర స్థిరంగా మీరు అభ్యాసం చేయండి స్థిరంగా కూర్చోవాలి కదలకుండా కూర్చోవాలి ఏమండ ఒక ప్రాపర్ పొజిషన్ చూసుకుని నడుము నిటార్గా పెట్టి కదలకుండా కూర్చోవాలి ఇప్పుడు కాదు మీరు అభ్యాసం చేయండి కళ్ళు మూసుకు కళ్ళు తెరవకూడదు కళ్ళు మూసుకుని కూర్చోవాలి మళ్ళీ నిద్రపోకూడదు ఏమన్నా అది కనుక మీరు అభ్యాసం చేస్తే మీలో అద్భుతమైన పరివర్తన వస్తుంది దానిపైదే యోగం స్థిర సుఖ మనిషి స్థిరంగా కూర్చోలేదు ఏదో పేరు మీద తిరుగుతూ ఉంటాడు ఈ పరిభ్రమ తీర్థాలు సంసారంలో తిరుగుబడుతూ ఉంటారు వెస్ట్లో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు వినోదం కోసం తిరుగుతూ ఉంటారు వాడికి వినోదం కావాలి ఇంట్లో వినోదం ఉండదు ఇంట్లో భార్యతో భర్తకి వినోదం లేదు భర్తతో భార్యకు వినోదం లేదు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి వినోదం కోసం ఎక్కడికో పోవాలి సినిమాకో లేదా వెనుకోపోవాలి సినిమా అంటే పాత సినిమా అంటే ఇప్పుడు ఇంకా సినిమా అనేది దాంట్లో కూడా వినోదం లేదు ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు విహార యాత్రకి పోతారు ఎక్కడెక్కడికో పోతారు విమానాలు లేకి ఎక్కడెక్కడికో పోతూ ఉంటారు అక్కడ విమానము లేక ఆనందము లభిస్తుందనే భ్రమక అక్కడ ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ కోసం యాత్రలు చేస్తూ ఉంటారు లేదా ఇక్కడ దేవుడి కోసం తీర్థయాత్రలు చేస్తారు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ యాత్ర తక్కువ టీటీ వెళ్ళడం అని అలాంటివి కొంచెం తక్కువ ఎవరో ఉంటారు కొద్దిమంది కానీ మీరు పీజ తీర్థయాత్రలు ఎక్కువై తీర్థయాత్రలు ఎంత ఎక్కువంటే సాధు సన్యాసులు కూడా గ్రూప్స్ ఫారం చేసి వాళ్ళను తీర్థయాత్రలకి తీసుకెళ్తూ ఉంటారు సన్యాసి వెరీ కామన్లీ ఇట్ ఈస్ దా సో ఆ రకంగా చూసుకుంటే మనకు స్పిరిచువల్ కంట్రీ అని మనం గర్వంగా చెప్పచ్చు ఎందుకంటే టూరిజం అంతా కూడా ఎంటర్టైన్మెంట్ మీద కాకుండా క్లెషర్ సీకింగ్ కాకుండా సీకింగ్ గాడ్ సో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ దానికంటే ఇది నయం కానీ అలాగే ఉండిపోకూడదు సేవుల కోసం అన్వేషణ అలాగే చేస్తూ ఉంటే అది ఎప్పటికీ చేయలేదు కాదు దాంట్లో ఒక సంతృప్తి అనేది ఉండదు అది ఎలా ఉంటుందంటే నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళని కానీ ఇంకా సౌత్ ఇండియా చూడలేదండి అని అసంతృప్తిలో ఉంటుంది అయితే సౌత్ ఇండియా చూసాను కానీ ద్వారక వైపు ఎప్పుడు వెళ్ళలేదండి అంటాడు ద్వారక చూసాను కానీ అస్సాంలో కామాక్షి చూడలేదండి అంటే ఏదో ఒక అసంతృప్తి అలాగే ఉంటుంది విహారయాత్రల్లో కూడా అలాగంటే అసంతృప్తే ఉంటుంది ఇవన్నీ లాస్ట్ వెగస్ట్ చూసా కానీ మహామాస్ చూడలేదండి ఒక అసంతృప్తి ఉంటుంది అలాగే అయితే మన మహర్షులు ఈ తీర్థయాత్ర ఎందుకు పేరు పెట్టారంటే దేశము యొక్క ఒక సమగ్రత మన సంస్కృతి యొక్క సమగ్రత ఆ రూపంగా ప్రకటమవుతుంది సమాజంలో అనే పేరుతోటి అలా పెట్టారు అంతేగాని అలాగా ఊళ్ళని తిరిగేస్తే దేవుడు దొరికేస్తాడని మాత్రం కాదు దేవుడు మీరున్న చోట మీకు దొరికితే మీకు అంతటా దొరుకుతాడు దేవుడైనా అంటే ఆనందమైనా అంటే మీకున్న చోట మీకు లభిస్తే మీకు ఎక్కడికి వెళ్ళినా లభిస్తాడు మీరున్న చోట మీకు దేవుడు లభించలేదనుకోండి అంటే ఈశ్వరుని యొక్క అనుభూతి మీ ఇంట్లో నీకు కలగలేదనుకోండి మీరు కాశీ వెళ్ళినా కలగదు కాశీ వెళ్తే అలా తక్కువ అనుభూతి వచ్చేస్తున్నాయి మీ ఈశ్వరానుభూతి ఈశ్వరానుభూతి మీకు కాశీ వెళ్తే ఎప్పుడు కలుగుతుంది ఇంట్లో ఉన్నమ శివాయ చేసినప్పుడు ఎప్పుడో ఇంట్లో మీకు అనుభూతి కలిగితే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కలుగుతుంది కాబట్టి ఇక్కడ మయా పతమిదం సర్వం జగదేవ హరి హరిదేవ జగత్ మత్స్థాని సర్వభూతాన్ని అంటే ఈశ్వరులకు వాసుదేవ అని పేరు ఉన్నది ఆ పేరు మీరు తరచుగా వింటూ ఉంటారు వాసుదేవ అంటే వసుదేవస్య అపత్యం వసుదేవుని కొడుకు అది ఆ మీనింగ్ ఇట్ ఈస్ దేర్ అందరికీ తెలుస్తున్న మీనింగే బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్ వసుదేవుని కొడుకు అనే అది పాయింట్ కాదు దాంట్లో ఏముండ విషయం వసుదేవుని కొడుకు అనే విషయం ఏముంది రాబుడు దశరథుని కొడుకు కృష్ణుడు వసుదేవుని కొడుకు జనరల్ ప్రశ్నలు అది కాదు పాయింట్ జనరల్ అడుగుతారు జనరల్ నాలెడ్జ్లో మామూలుగా అడుగుతారు ఈ జనరల్ నాలెడ్జ్లో ఏదో ఉంటుంది కాంపిటీషన్ లాగా పెట్టి అడుగుతారు టీవీల్లోనూ వాటిల్లోనూ అడుగుతారు ఏవో రకరకాల ప్రశ్నలు అడిగి మన హిందూ సంస్కృతికి సంబంధించిన ప్రశ్న కూడా ఒక అడుగుతారు వసుదేవుని కుమారుని ఎవరు అని అడుగుతారు వీళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళ ఎదుగురు ఆరుగురు అంటారు వాళ్ళకి తెలియదు వసుదేవుని కొడుకు వాళ్ళు తెలియదు చర్చుల స్థండ్రి ఎవడంటే చెప్పగలుగుతారు కానీ వసు కొడుకు ఎవరంటే చెప్పలేరు సో అలాగే జనరల్ ఒకవేళ వాళ్ళకి తెలిసిందనుకోండి తెలిస్తే మనం సంతోషించవచ్చు వీడికి హిందూ సంస్కృతి తెలిసిందని సంతోషించవచ్చు ఏం తెలిసినట్లు అండి వసుదేవుని కొడుకు శ్రీకృష్ణుడు అదేమి పెద్ద తెలిసిన దాంట్లో సమానం కాదు ఏదో సమ దాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు సమాచారం జ్ఞానం కాదు ఇన్ఫర్మేషన్ జ్ఞానం ఏమిటంటే వాసు దేవ వాసు దేవశ్చ వాసు అంటే సకల జగత్తులు దేనీయంలో ఉన్నవో దానికి వాసు అని పేరు వసంతి అస్మిన్ జగంతి ఇది వాసు జగత్తులు అంటే బ్రహ్మాండములు లేక లోకములు భూర్భువస్సువర్ లోకములు ఈ తత్వమునందు గలవు ఎలాగంటే నగల నగలు అన్నిటినీ మీరు మనస్సులో పెట్టుకుని ఈ నగలన్నిటికీ వాసు ఏది అని అడిగాను అనుకోండి మీరేమని చెప్పాల్సి ఉంటుంది బంగారం అని ఎందుకంటే నగల ప్రపంచమంతా కూడా ఏ అధిష్టానమునందు నిలిచి ఉన్నది మనుగడను కలిగి ఉన్నది అంటే బంగారము అదేవిధంగా ఈ లోకములన్నీ కూడా ఏ అధిష్టానమునందు మనుగడ కలిగి ఉన్నది అని మీరు చెప్తే అని అడిగితే ఏమైనా సమాధానం చెప్తారు ఆ అఖండ సద్రూపుడైన ఈశ్వరుని మనుగడను ఈ జగత్తంతా కూడా కలిగి ఉన్నది ఘటము ఉన్నది అన్నప్పుడు ఇదో దృష్టాంతం మీరు ఆలోచించండి నెక్లెస్ ఉన్నది అంటాడు నెక్లెస్ ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది ఏమిటి నెక్లెస్లో బంగారమా బంగారం అంటే ఏమిటి బంగారం యొక్క ఉనికిని నెక్లెస్ మీద ఆరోపించాడు అంతే కదా అంతే అర్థం అసలు ఉన్నది బంగారం కానీ ఆ బంగారం యొక్క ఉనికిని నెక్లెస్ మీద ఆరోపించి నెక్లెస్ ఉన్నది అని మీరు అంటున్నారు కదా అదేవిధంగా ఘటము ఉన్నది అన్నప్పుడు ఆ ఉనికి బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఇదంతా జగత్తుంట కూడా ఈశ్వరుడే ఆ ఈశ్వరుని యొక్క ఉనికిని ఘటము అనే రూపానికి ఆరోపించి రూపం మీద ఆరోపించి ఘటము ఉన్నది అంటున్నారు బంగారం ఉన్నది అనడానికి బదులు నెక్లస్ ఉన్నది అన్నట్టుగా ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పడానికి బదులుగా ఘటము ఉన్నది అంటున్నాడు సో సకలమైన సత్త ఈశ్వరుని సత్తయే సత్త సర్వము ఈశ్వరుని సత్తయే అని చెప్పనే ఈశ్వరు నాకు వాసు అనిపేరు ఇప్పుడు మీరు గమనించండి సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా తెర మీద ప్రకాశిస్తా అన్ని ప్రకాశిస్తాయి సినిమా తెర మీద ప్రకాశిస్తాయా ఉంటాయా ప్రకాశిస్తాయి ఉంది ప్రకాశిస్తాయా లేకుండా ప్రకాశిస్తాయా లేకుండానే ప్రకాశిస్తాయి సినిమా తెర దగ్గరికి వెళ్ళేప్పటికీ ఉండడం అనే చెప్పడం కంటే ప్రకాశించడం అంటే బాగుంటుంది పర్వతము ప్రకాశించుకున్నది అన్నారన్న పర్వతం అంటే సినిమా తెర మీద సినిమా తెర మీద పర్వతము ప్రకాశిస్తోంది అన్నారనుకోండి మీరు నిజానికి అది ప్రకాశించేది పర్వతం కాదు ప్రకాశమే ప్రకాశిస్తోంది ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి ప్రకాశమే ప్రకాశిస్తుంది నది అద్భుతంగా మెరిసిపోతుంది అన్నారనుకోండి సినిమా తెర మీద నది మెరిసిపోతుందా ప్రకాశం మెరిసిపోతుంది ప్రకాశమే మెరిసిపోతుంది కాబట్టి సినిమా తరం మీద ఏది ప్రకాశిస్తే ఆ సర్వము ఒకే ఒక ప్రకాశం అదేవిధంగా ఇప్పుడు ఈ జగత్తుంటూ ఉండండి జగత్తులో ఘటము ఉన్నది అని అన్నప్పుడు ఘటము తెలుస్తోంది కదా తెలియాలి కదా ఘటము ఉన్నది అని తెలుసుకున్నవాడు ఒకడు చెప్తున్నాడా లేకపోతే ఘటమే చెప్పేస్తుందా తెలుసుకున్నవాడు చెప్తున్నాడా ఘటము చెప్పట్లేదు ఘటము నేను ఘటము ఉన్నాను అని ఘటము చెప్తోందా చెప్పలేదు ఎందుకని ఘటము తెలుసుకోదు ఘటము జడము తనను తాను తెలుసుకోలేదు తనను తాను తెలుసుకుని నేను ఉన్నాను అని చెప్పలేదు తెలివి తెలుసుకున్నవాడు ఒకటి చెప్పాలి కాబట్టి ఘటము ఉన్నది అంటే ఘటము తెలిసింది దెన్ ఘటము ఉన్నది తెలియాలి అంటే ఆ తెలివిలో ప్రకాశించాలి ఆ తెలివి అనే వెలుగులో ఘటం ప్రకాశించాలి అప్పుడే దాని యొక్క ఉనికి నిర్ధారితమవుతుంది కాబట్టి ఘటము ఉన్నది అంటే ఒక చేతనుడైన వ్యక్తి ఎవడో ఒకడి యొక్క ఆ చేతన ఎందు ఘటము వెలిగిందనమాట ఘటము వెలుగుకి వచ్చింది ఇట్ కేమ్ టు లైట్ ఎవడో వాడు మీరు కావచ్చు నేను కావచ్చు మరొకడు కావచ్చు మొత్తానికి ఒక చేతన యొక్క చైతన్యం అది ప్రకాశించాలి అప్పుడే అది ఉన్నట్టు లేకపోతే ఉన్నట్టే కాదు కాబట్టి ఈ జగత్తులో సర్వము ప్రకాశిస్తున్నాయి సర్వము ఉన్నాయి అంటే సర్వము ప్రకాశిస్తున్నాయి అంటే సర్వము ఆ చైతన్యము వెలుగుతోంది సో ఆ చైతన్యము ఆ తెలివి మీయందు నాయందు సకల ప్రాణుల యందు దోమయందు సకల ప్రాణుల ఉంది సకల జగత్తును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ వెలుగు తెలివి అనే వెలుగు ఏది గలదో ఆ వెలుగు దేవుడే సంచేతనే ఆయనకి దేవహ అని పేరు పేరు దేవహ అంటే తెలివి అనే వెలుగు అయినవాడు వాసు దేవహ సకల జగత్తునకు అధిష్టానము సత్తారూపుడు సకల జగత్తును ప్రకాశింపజేసే చైతన్య స్వరూపుడు దీన్నే ఏమంటారంటే సత్తా స్ఫూర్తి అని అంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఈలో చూడండి ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్ యొక్క బరువు ఎక్కడి నుంచి వచ్చింది బంగారం నుంచి వచ్చింది నెక్లెస్ యొక్క మెరుగు అది ఎక్కడి నుంచి వచ్చింది బంగారం నుంచే వచ్చింది అదేవిధంగా ఈ జగత్తులో ప్రతి పదార్థము యొక్క ఇనికి అండ్ ప్రకాశం అది ఉంది తెలుస్తోంది ఉంది అంటే సత్త తెలుస్తోంది అంటే ప్రకాశం ప్రకాశం అంటే ఈ ప్రకాశం కాదు లోపల చైతన్య ప్రకాశం ఈ ప్రకాశం కాదు చైతన్య ప్రకాశం దృశ్య ప్రకాశం కాదు దృక్ ప్రకాశం దృశ్య ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసే దృక్ ప్రకాశం అంటే నీ యొక్క తెలివే అర్థం నీ స్వరూపం సో ఆ సత్త ఆ చైతన్యము వీటినే సత్తా స్ఫూర్తి అని స్ఫూర్తి అంటే స్ఫురించుట తెలియుట అనమాట సో సత్తా స్ఫూర్తులు రెండు కూడా ఈశ్వరుడే వాసు అంటే సకల జగత్తున్నకు సత్తా దేవా అంటే సకల జగత్తు యొక్క స్ఫురణము స్ఫూర్తి సో ఎస్కైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పాదం భాసతే అనే దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక మూడో శ్లోకం కాబట్టి ఈ జగత్తులో సకల పదార్థముల యొక్క మూలంలో ఉన్నటువంటి సత్త మరియు స్ఫూర్తి ఈశ్వరులే కనుకనే ఈశ్వరుకు వాసుదేవ అంటే మత్స్థాని సర్వభూతాన్ని ఓకే అంతవరకు బాగానే ఉంది నచాహంతేష్వస్థిత ఇప్పుడు సర్వ ప్రాణులు నా ఎందున్నాయి కానీ నేను మాత్రం సర్వప్రాణుల ఎందు లేను ఎలాగంటే ఇప్పుడు కుర్చీలో మీరు కూర్చున్నారనుకోండి మీరు కుర్చీయుందు ఉన్నారు ఓకే ఆ కుర్చీ కాలు విరిగిపోతే మీరేమవుతారు పడిపోతారు కదా ఎందుకని కుర్చీయుందు ఉన్నారు కనుక ఏమండి ఇప్పుడు ఇంకా దృష్టాంతం లౌకిక దృష్టాంతమే పక్షి కొమ్మ మీద వాగుతుంది కానీ కొమ్మ విరిగినా పక్షి పడిపోయింది ఎగరగలగడం సరే సరే ఎగరగలదు కరెక్టే అనుకోండి బట్ దాన్ని నేను ఇంకొంచెం ఇంకో రకంగా చెప్తాను చూడండి అది ఎలాగంటే పక్షి కొమ్మ మీద కొమ్మ మీద ఆధారపడినట్టుగా అనిపిస్తుంది అది కొమ్మ మీద ఆధారపడదు అది తన యొక్క ప్రాణశక్తి మీదే ఆధారపడదు కొమ్మ మీద ఆధారపడితే కొమ్మ విరుగుతోనే అది పడిపోవాలి మనం కుర్చీలో కూలబడతాం వెళ్ళి కుర్చీలో మొత్తం ఎనభై కేజీల మనిషి వీళ్ళు కుర్చీలో కూలబడతాడు కుర్చీ కనుక ఓ ఖాళీ విరిగితే విడితేనే పడతాడు పక్షల్లా ఉండాలి అలా వాలినట్టు కనపడుతున్నాయి పూర్తిగా వాలదు తన రెక్కలు తన ప్రాణశృష్టి తన బలం మీదే తాను నిలబడుతుంది కొమ్మ విరిగిపోతే తన బలం తాను తానం నిలబెడతూనే ఉంటుంది కాబట్టి ఆధారపడింది అనే సందర్భం మనం గమనించాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు నెక్లెస్ ఈ దృష్టాంతం మంచి దృష్టాంతం నెక్లెస్ ఆ దృష్టాంతం దాన్ని అసమానం అధిగిస్తున్నాడని అలా అనుకోవట్లేదు మా ఏదో ఉపయోగపడే దృష్టాంతం ఎదుగుంటే దాన్నే వాడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నెక్లెస్ మొదలైన ఆభరణములన్నీ కూడా బంగారములందే ఉన్నది ఉన్నది కానీ బంగారము ఆభరణముల ఎందు మాత్రమే లేదు బంగారము తన ఎందు తాను గలదు ఆ తేడాన్ని తెలుసుకోవాలి మరి వేదాంతం అంటే అక్కడే ఉంటుంది ఇప్పుడు స్వతంత్రమైన ఉంగుటండి ఇంకొక దానిపై ఆధారపడి ఉంగుట అనే రెండు ఉన్నాయి ఇప్పుడు నెక్లెస్ స్వతంత్రంగా ఉందా లేకపోతే బంగారం మీద ఆధారపడి ఉందా బంగారం మీద ఆధారపడి ఉంది స్వతంత్రంగా ఏమీ లేదు కానీ బంగారము స్వతంత్రంగా ఉందా లేకపోతే నెక్లెస్ మీద ఆధారపడి ఉందా స్వతంత్రంగా ఉంది అండి అంచేతనే సపోజ్ నెక్లెస్ విరిగిపోయింది అనుకోండి నెక్లెస్ విరిగిపోవచ్చు కదా నెక్లెస్ విరిగిపోతే బంగారం విరిగిపోయినట్టదు కొండ పగిలిపోతే మట్టి పగిలిపోయినట్ట కాదు మట్టి పడాలను మట్టి పడలను మట్టి మట్టి కాదు కొండ పగిలిపోతుంది మట్టి పండల అం చేతనే సపోజు బంగారపు ఆభరణం విరిగిపోయిందనుకోండి ఆభరణం ఇది విరిగిపోయిందని అవతల పారేస్తారా పారేరు జాగ్రత్తగా తీసి పెట్టులో పెట్టుకుంటారు ఎందుకని విరిగిపోయింది కాబట్టి పెట్టుకోవడానికి మెడలో పెట్టుకోవడానికి పనికిరాదు కానీ బంగారం విరిగిపోదు కంటే విరిగి కంటే అంటే తెలుసా కంటే అయిన పూర్వకాలం ఆభరణం ఉంది కంటే విరిగిపోయింది తప్ప అంటే మెడలో పెట్టుకుంటే పనికిరాదు కానీ బంగారం విరిగిపోలేదు బంగారం విరిగిపోతే అవతలు పడేయాలి అది ఇంకా బంగారమే కాదన్నమాట అలా అవ్వదు బంగారం విరిగిపోదు అది అలాగే ఉంటుంది నెక్లెస్ బాగున్నప్పుడు బంగారం అలాగే ఉంటుంది నెక్లెస్ బాగోలేదనుకోండి సపోజ్ బంగారం అలాగే ఉంటుంది తర్వాత ఫ్యాషన్ ఆభరణాలకి ఫ్యాషన్ మారుతుంది బంగారానికి ఫ్యాషన్ మారదు మరి పాతకాలకు ఫ్యాషన్లు అంటే కూడా బంగారం అదే ఉంటుంది బంగారం అదే ఉంటుంది ఇప్పుడు అదే పెద్ద తొంభై ఏళ్ళ తన బంగారాన్ని యంగ్ లేడీకి ఇచ్చింది అనుకోండి కంటి పెట్టుకుని దాన్ని ఆ కంటిని యంగ్ లేడీకి ఇచ్చింది అనుకోండి యంగ్ లేడీ కంటి పెట్టుకుంటుంది ఆ పెట్టుకోదు ఈమె పులిగోరు పథకం పెట్టుకుంటుంది తప్ప కంటి పెట్టుకోదు మరి ఎందుకు వేస్ట్ కదా ఒకలు పారేస్తుంది కదా అమ్మాయికి ఎందుకు ఇచ్చింది అంటే కంటి వేస్టే కానీ బంగారం వేస్ట్ కాదు కాబట్టి కంటే బంగారం మీద ఆధారపడుతుంది తప్ప బంగారము ఆభరణముపై ఆధారపడదు తర్వాత అంటే ఆ వాక్యం చెప్పేప్పుడు జాగ్రత్తగా చెప్పాలి బంగారము ఆభరణమును ఆశ్రయించి లేదు కానీ ఆభరణం మాత్రం బంగారాన్నే ఆశ్రయించి ఉన్నది అదేవిధంగా ఈ సకల జగత్తు కూడా ఈశ్వరుణ్ణి ఆశ్రయించుకుని ఉన్నది కానీ ఈశ్వరుడు మాత్రం జగత్తుని ఆశ్రయించుకుని లేదు నిచాహంతేష్ ఏమండి ఇంకొకటి ఉంది దీంట్లో అంటే అనేక ప్రశాంతాలుగా చెప్పచ్చు ఇప్పుడు నాటకం వేస్తారు స్టేజ్ మీద నాటకం వేసేప్పుడు వీడు నటుడు బిచ్చగాడి వేషం వేసేదనుకోండి సాధారణంగా నటుడు బిచ్చగాడి వేషం వేసేటంటే బాగా ఫీజు తీసుకుంటాడు ఓ పది లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటాడు బిచ్చగాడి వేషం వేస్తుంది సినిమాలో వేసేడు అనుకోండి సినిమాలో కూడా యాక్ట్ చేస్తారు కదా ఓ లక్షల ఫీజు తీసుకుంటాడు అంటే అంతకుముందు ఎంతో ధనవంతుడో అంతకంటే కొంచెం మరికొంత ఎక్కువ ధనవంతుడు అవుతాడు ఎప్పుడు బిచ్చగాడి వేషం వేయడం ద్వారా బిచ్చగాడి వేషంలో బాగా రాణిస్తాడు బాగా చక్కగా ప్రకాశిస్తాడు బిచ్చగాడి వేషంలో ఏమండి ఆ బిచ్చగాడి వేషం అంతా కూడా ఇతని మీదనే ఆధారపడి అది బాగా వన్యక్కి అందరూ కూడా మెచ్చుకుంటారు కానీ ఆ బిచ్చగాడి వేషం అయిపోయిన వెంటనే అది ఉంటుంది కదా పాత్ర భిక్షా పాత్ర అది పట్టుకుని ఆడియన్స్లో కూడా లేకపోతే రోడ్డు మీదకో వెళ్ళి భిచ్చబెట్టుకుంటాడా పెట్టుకోడు ఆ భిక్షా పాత్రని ఇచ్చేసి అక్కడ పెట్టేసి తెర వెనక్కాలి నేపథ్యము ఉంటారు తెర వెనక్కాలి నేపథ్యము అంటే తెర వెనక్కాలి తెర వెనక్కి వెళ్ళిపోయి ఈ మేకప్లో అవి తీసి పారేసి ఈ భిక్షాపాత్రం కొన్ని చూడండి అది వాళ్ళ ముఖాన్ని పారేసి పది లక్షల చెట్లు ఏబ్బులు పెట్టుకుని లోల్స్ రాయిస్ కారీ కేసి వెళ్ళిపోతాడు అంతేగాని వీధిలోకి వెళ్ళి భిచ్చబెత్తుకుంటాడా పెట్టుకోడు అంటే అర్థం ఏమిటి ఆ బిక్ష బిచ్చగాడి పాత్ర ఇతనిపై ఇతడిని ఆశ్రయించి ఉన్నది ఇతడు బిచ్చగాడుగా ఇతడు లేడు బిచ్చగాడి పాత్రలో ఇతడు ఆశ్రయించి లేడు సరిపడిందండి కాబట్టి బిచ్చగాడి పాత్ర నా గలదు కానీ నేను మాత్రం బిచ్చగాడను కాను అని చెప్పచ్చు కదా అలాగే మత్స్థాని సర్వభూతాన్ని నచాహంతేష్వస్థిత నేను ఆ భూతములు ఎందు లేదు ఇది మీకు అర్థమైంది అయితే ఇక్కడ విషయం ఇంకా ఇంతకంటే కూడా కొంత సూక్ష్మంగా తెలుసుకోవడానికి విషయం నేను చెప్తా నాకు నిన్న రాత్రి కళ వచ్చింది కళ స్వప్నం స్వప్న దృష్టాంతం అక్కడికి సరిపడుతుంది ఆ శ్లోకం స్వప్న దృష్టాంతంతో దానికి ఒక వ్యవస్థ వస్తుంది ఎందుకు తెలుసు అండి మీకు ఎవరైనా చెప్పారా ఈ మాట ఏమిటంటే ఈ జగత్తు స్వప్నము వంటిది ఎవరైనా చెప్పారా ఈ మాట చెప్పలేదా అంటే మీరు సరైన వేదాంతం సరిగ్గా వినలేదనమాట అసలైన వేదాంతం మీరు వినలేదనమాట ఎప్పుడైనా పెద్దలు అనుకుంటే విన్నారా జీవితము ఒక కలండి అని అంటుంటే విన్నారా మన ఆ విన్నారా సో భారతీయులైనంత అయితే తప్పనిసరిగా ఆ మాత్రమేనా వింట యోగవాసంలో ఏమన్నారంటే ఈ జగ ఈ జీవితము జీవితమున్నా జగత్తు ఉన్నా ఒకటేనండి జగత్తులో మీరున్నారు మీ జీవితంలో జగత్తు భాగమై కదా సో ఈ జీవితము లేక ఈ జగత్తు దీర్ఘస్వప్నము సో దీర్ఘస్వప్న దీర్ఘోవ చిత్త విభ్రమ చిత్త విభ్రమము అంటే హాలిసినేషన్ అంటే దానికి తెలుపు పదమే చిత్త విభ్రమము అంటే మనస్సు ఇప్పుడు బాగా తాగేసిన వాడు వాడు వాడు ఏదో ఊహలో వాడు ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాడు ఆ మైక దిగిపోయిన తర్వాత ఈ ఊహాలోకం అంతా ఏమవుతుంది కరిగిపోతుంది స్వప్నంలో మీరు ఏదో లోకంలో విహరిస్తూ ఉంటారు తెలివి వచ్చినప్పుడు ఏమైపోతుందో ఆ స్వప్నం కరిగిపోతుంది జీవితం కూడా అంతే జీవితం కూడా మనం విహరించేస్తూ ఉంటాం దాంట్లో సుఖాలను అనుభవిస్తుంటే జగత్తంతా సుఖమే సత్యం అని అనుకుని చేస్తుంది ఈ సుఖము ఈ సుఖ హేతువులు అవి కూడా సత్యము సుఖము అంటే మీరు అలా ఒక్కళ్ళు అలా తలు ముసులు కూర్చుంటే సుఖమని అలా కాదుగా మీకు సుఖమంటే నేను ప్రేమించిన వాడు నా ఎదురుకుండా ఉన్నాడు కాబట్టి సుఖము లేకపోతే బ్యాంక్ అకౌంట్లో డబ్బు బాగా ఉంది కాబట్టి సుఖము జగత్తులో భాగంగా ఉంటూ మీరు సుఖాన్ని అనుభవిస్తారు కదా కాబట్టి ఒక సుఖాన్ని అనుభవించే సందర్భంలో ఆ సుఖాన్ని మనకి అనుగ్రహించినటువంటి ఈ జగత్తు ఈ చుట్టూ ఉండే మనుష్యులు అదంతా కూడా జగత్తులో భాగం ఈ జగత్తు సత్యమని అనిపిస్తుంది దుఃఖాన్ని అనుభవించేప్పుడు ఈ జగత్తు సత్యమని మరింత గట్టిగా అనిపిస్తుంది కాబట్టి జగత్ అనేది అలా భ్రమ కలుగుతుంది అది యథార్థం కాదు అది స్వప్నము వంటిది ఇంకా అసలు మీరు అది తెలుసుకోవాలి కొన్ని మీరు ఎక్స్పెక్ట్ ఆశిద్దాము నిన్న రాత్రి నేను ఒక కళగర్మా నాకు స్వప్నం వచ్చింది నేను అందరికీ స్వప్నాలు వస్తూనే ఉంటాయి కదా నాకు స్వప్నం వచ్చింది ఆ స్వప్నం ఏమిటంటే నేను విమానం ఎక్కి ఆస్ట్రేలియా వెళ్ళాను అలా ఇంకొచ్చి తెలుసు స్వప్నం నేను ఎప్పుడూ ఆస్ట్రేలియా వెళ్ళలేదు అందుకోసం స్వప్నం ఉన్నాను మామూలుగా జాగ్రత్తలు చెయ్యనివన్నీ స్వప్నంలో చేస్తూ ఉంటారు సమ్థింగ్ సో ఆస్ట్రేలియా వెళ్ళాను అక్కడ ఏం చేశాను అనుకుంటున్నారు అక్కడ ఇలాగే పది మంది ఉన్నారు ఉన్నారు ఉన్నారు ఎప్పటి నుంచో నన్ను రమ్మంటున్నారు నాకు ఓపిక లేక నాకు ఈ జెట్ లాగ్ పడలేక వెళ్ళట్లేదు ఒళ్ళే జట్ లాగ్ చాలు కొత్తదిసారికి యాడ్ చేయొద్దని దూరం పెట్టా సో కానీ స్వప్నంలో వెళ్ళా ఇది అక్కడ పాఠాలు అంత అయింది వాళ్ళందరూ బాగా చదువుకున్నారు ఈ లోపల తెలివి వచ్చి ఏమండి ఇప్పుడు ఈ స్వప్నంలో ఏమున్నాయి లెక్కలేద్దాం ఆస్ట్రేలియా ప్రయాణం విమానం ఆస్ట్రేలియా దేశం అక్కడ విద్యార్థులు అక్కడ పాఠాలు నాలుగు అంశాలు నాలుగు ఉన్నాయి నాలుగు వేసుకొని లెక్క నాలుగు ఇలాంటివి చాలా ఉంటాయి ఈ నాలుగు చూడండి ఇప్పుడు ఈ నాలుగు ఎక్కడ ఉన్నాయండి నా ఇండే ఉన్నాయి ఈ నాలుగు నాయ ఉన్నాయి నా తెలివి నా ఎరుక నా స్వరూపము అదే ఆ స్వప్నాన్ని ప్రకాశింపజేసింది స్వప్న ప్రపంచం ఉంటుంది నా చైతన్యంలోనే ప్రకాశిస్తుంది కాన్షియస్నెస్ అంటారు జాగ్రత్తచేతనలో జాగ్రత్త ప్రపంచం భాషిస్తుంది స్వప్న చేతనలో డ్రీమ్ కాన్షియస్నెస్ డ్రీమ్ వరల్డ్ భాషిస్తుంది ప్రకాశిస్తుంది ఇప్పుడు సినిమా ప్రపంచం సినిమాలో ప్రపంచం ఉంటుంది కదండి హీరో హీరోయిన్ ఎలా మొత్తం పెద్ద ప్రపంచం ఉంటుంది ఆ సినిమా ప్రపంచమంతా దేని ఎందు భాషిస్తోంది ఆ ప్రకాశనం ఎందు భాషిస్తోంది స్వప్న ప్రపంచం అంతా దేంట్లో భాషిస్తోంది స్వప్నచేతన ఎందు భాషిస్తోంది జాగ్రత్త ప్రపంచం అంతా జాగ్రత్త చేతన ఎందు భాషిస్తోంది ఇప్పుడు ఈ స్వప్న ప్రపంచంలో నాలుగు అంశాలు నేను చెప్పాను ఈ నాలుగు ఎక్కడున్నాయి స్వప్న చేతన ఎందు ఉన్నాయి ఆ స్వప్న చేతన ఎక్కడి నుంచి వచ్చింది నా నుంచే వచ్చింది ఎందువల్ల నేను చేతను కనుక నేను చేతను కనుక స్వప్నంలో స్వప్న చేతన జాగ్రత్తలో జాగ్రత్త చేతన ఆ నేను ఉన్నాను నాయుండే ఆస్ట్రేలియా ఇప్పుడు ఎక్కడుంది నాయుండే ఉన్నది విమానం ఎక్కడుంది నాయుండే ఉన్నది అక్కడికి వెళ్ళడము సంస్కృత పాఠము వేదాంత పాఠము ఇవన్నీ విద్యార్థులు ఇవన్నీ ఎక్కడున్నారు నాయుండే ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే స్వప్న జగత్తంతా నాయందే ఉన్నది ఏమండి కానీ నేను స్వప్నంలో ఉన్నానా లేక నేను నేనుగా ఉన్నానా నేను నేనుగా ఉన్నాను స్వప్నంలో నేను లేను నేను నేనుగా ఉన్నాను స్వప్న పదార్థాలలో నేను లేను స్వప్న దేశంలో నేను లేను స్వప్న కాలమునందు నేను లేను అవి నాయమ్లు ఉన్నాయి మరి నేను నేను నేనుగా ఉన్నాను ఏమండి కాబట్టి చూడండి ప్రతీది ఇంకో దాని ఎందు ఉండాలని నియమం అను కదా ఇప్పుడు నగలన్నీ బంగారం ఎక్కడున్నాయి బంగారం నన్ను ఉన్నాయి బంగారం ఎక్కడ ఉన్నది తన ఎందు తాను ఉన్నది అలా అర్థం చేసుకోవాలి దాన్ని బంగారం ఇంకో అలాగే స్వప్న ప్రపంచంలో ఉండే పదార్థములన్నీ నా ఎందు ఉన్నది నేను ఎక్కడ ఉన్నాను కుర్చిలో ఉన్నాను అనుకూడదు వేదాంతమా లేకపోతే ఏదైనా కబుర్ణ కాలక్షేపమా వేదాంతం కదా స్వప్న ప్రపంచమంతా నాయుడు ఉన్నది చేతనుడనైన నాయుడు ఉన్నది నేనెక్కడ ఉన్నాను నేను నాయల్లే ఉన్నాను దీన్ని వేదంలో మంత్రం అవుతుంది స్వేమహి ప్రతిష్ఠిత తన యొక్క ప్రకాశమునందు తాను ఉన్నాడు చేతనుడైన వ్యక్తి చేతనుడైన పురుషుడు మీరేనండి ఆ చేతన పురుషుడు ఈ జగత్తంతా ఎవరిని ఎందు ప్రకాశిస్తోంది మీ అందు ప్రకాశిస్తోంది మీరు ప్రకాశిస్తున్నారు మీరు కూడా మీ ఎందే జగత్తు యొక్క ఉనికి దేవు ఎక్కడ ఉన్నది మీ ఎందు ఉన్నది మరి ఉన్నారు మీరు కూడా మీ ఉన్నారు స్వతంత్రమైన సత్త కాబట్టి నేను స్వప్న ప్రపంచంలో ఉండే పదార్థములన్నిటికీ అధిష్టానం నేను అవన్నీ నా ఎందుకు ప్రకాశిస్తున్నాయి నేను వాటి ఎందు లేను నాహంకే స్వస్థిత అంటే నేను అర్థం ఏంటో తెలుసిన ఈ జగత్తంతా కూడా ఆ ఈశ్వరుని యొక్క స్వప్నం భూర్లోకం ఏమిటండి ఆస్ట్రేలియా ఏమిటండి నా స్వప్నం కదా అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క హిరణ్యగర్భుని స్వప్నమే ఈ జగత్ అంత కదా ఆ హిరణ్యగర్భుడు మీరే తెలుసుకుంటే తత్వమసి కాబట్టి నాహం తేష్వస్థిత వార్షికాద్వంటారు చూద్దాము తస్మిన్మయీ వ్యక్తమూర్త స్థితాని మత్స్థా మయి స్థితాని అది విగ్రహవాక్యం నాయందు ఉన్నవి ఎటువంటి నాయందు తస్మిన్మయీ అట్టి నాయందు అట్టి నాయందు అంటే ఏ నా చేత ఈ సకల జగత్తు వ్యాపించబడి ఉన్నదో అట్టి నాయందు ఈ జగత్తుల ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఈ సకల ప్రాణులు ఉన్నవి మత్స్థాని ఏమిటవి సర్వభూతాని బ్రహ్మాదీని స్తంభ పని బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు అనుకోండి హిరణ్య గర్భుడు మొదలుకుని గడ్డిపోత్స వరకు స్తంభము అంటే గడ్డిపోత్స అంతవరకు సకల ప్రాణులు నాయందే గలవు ఇప్పుడు మీరు ఆలోచించండి మీ ముందు మీ కాలి కింద ఒక గడ్డిపోత్సగలదునండి మీ ముందు కోట్ల మైళ్ళ దూరంలో హిరణ్య గర్భుడు సూర్యమండలాంతర్గతుడై ప్రకాశిస్తున్నాడు హిరణ్య గర్భుడు సృష్టికర్త సూర్యమండలాంతర్గతుడై ప్రకాశిస్తున్నాడండి సూర్యమండలంలో దేవుణ్ణి ఆరాధిస్తాడు ఇక్కడ వెళ్ళదా ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట నారాయణుడు నారాయణుడు అంటే ఎక్కడో వైకుంఠంలో కూర్చుంటాడని అలా కాదు నరా ఏవ నారాహ నారాహ అయనం ఎస్య నారాయణ సకల ప్రాణుల ఎందు ఆత్మచైతన్య రూపంగా ఉండేవాడే నారాయణుడు ఆ నారాయణుడే హిరణ్య గర్భుడు ఆయనే సూర్యమండలాంతర్గతుడై ఉన్నాడు ఏమండి ఇప్పుడు మీ కాలి క్రింద ఉన్న గడ్డి పోత అది ఈకి అవునా కదా ఉనికి సూర్యమండలాంతర్గతుడైన హిరణ్య గర్భుడు సత్ హిరణ్య గర్భ అస్థి స్తంభ అస్థి మీరు ఆ స్తంభము అల్పము హిరణ్య గర్భుడు అధికము అనే అల్పము అధికము అనే మనస్సు చేత కల్పితమైన ఈ భేద కనుక మీరు ప్రక్కన పెట్టగలిగితే ఈ స్తంభము గలదు దేని గలదు ఈశ్వర సత్వ స్తంభము గలదు స్తంభము స్తంభము కాదు ఒత్తి పెట్టాల్సిన చోట ఒత్తి ఎలాగూ పెట్టరు కనీసం లేని చోటైనా పెట్టకుండా ఉంటే బాగుంటుంది కాబట్టి సో వాటెవర్ సో గడ్డిపోతూ కూడా ఆ సత్త బియ్యంగ్ సూర్య మండలము నందు కూడా సేమ్ బియ్యంగ్ ఒకే సత్త ఆ సత్త ఏ మన బుద్ధి జీవబుద్ధి జీవుని యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే గల్పము అది అధికము అది గొప్ప ఇది తక్కువ ఇలాగ విభాగాలు చేస్తుంది మనస్సు మనస్సు అంచటమే సమత్మ ఉండాలి మనస్సు పెట్టే విభాగాలకు అతీతంగా ఉండాలి కాబట్టి అది సో మత్స్థాని సర్వభూతాన్ని అంటే అర్థం బ్రహ్మతో బ్రహ్మదేవులతో మొదలుపెట్టి గడ్డి పోడ్చ వరకు సకల ప్రాణులయం గలి అంటే వాటి మనుగడ నాయు ఎందుకో తెలుస్తున్నా నహీ నిరాత్మకం కించిద్భూతం వ్యవహారాయ అవకల్పతే ఏదైనా ఒక ప్రాణిని మీరు తీసుకోండి లోక వ్యవహారంలో భాగంగా ఉన్నది కదా అంతా వ్యవహారమే సూర్యుడు వేయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అది వ్యవహారం జడ్డిపోచ పెరుగుతోంది వర్షం పడ్డప్పుడు బాగా వికాసిస్తోంది అది వ్యవహారం ఎవరిథింగ్ ఈజ్ ఎ మూవ్మెంట్ జగత్ అంటే మూవ్మెంట్ వ్యవహారం ఇప్పుడు ఏదైనా ఒక ప్రాణి ఉందనుకోండి ఆ ప్రాణి సత్త గలది దెబ్బుకనే అది మన గంగితున్నది ఉండాలి ఇప్పుడు నేను వ్యవహారం చెప్తాను ఈ వ్యవహారం ఎలా ఉందో మీరు చెప్పండి నీకు వెళ్తున్నా బాగా నచ్చింది ఓ వ్యవహారం నేను చెప్తాను ఏంటంటే ఏష వంధ్యాసుతో యాతి కపుష్పకృత శేఖర మృగ కృష్ణాంభసు స్నాత శృంగ ధనుర్ధర అని ఒక శ్లోకం ఉంది అదిగో చూడండి వంధ్యాపుత్రుడు వెళుతున్నాడు వంధ్యాపుత్రుడు అంటే ఒక అమ్మగారు ఉన్నారు ఆమెకి సంతానం కలగలేదు ఆమెకి ఆమెకి పిల్లలు లేరు అవు ఆమె కొడుకు వీడు ఏమండి ఇప్పుడు అర్థమైంది కదా ఈ వంధ్యాపుత్రుడు వెళ్తున్నాడు ఏమండి యషవంధ్యాసుతో యాతి అతడు పుష్పమాల ఒకటి ధరించాడు ఈ పుష్పమాల ఏమిటనుకుంటారేమో ఆకాశ చేసి ధరించాడు కపుష్పవ్రత శేఖర ఇప్పుడే స్నానం చేసి మాల ధరించాడు మరి స్నానం ఎక్కడ చేశాడు ఎండమాని నీతిలో స్నా జలకాలాడి ఆకాశ పుష్పముల మాలను ధరించి చేతిలో ధనస్సు ఒకటి పట్టుకుంది ధనుస్సు అదేమిటది కుందేటి కొమ్ముతో చేసిన ధనుస్సు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు యాతి ఈ వ్యవహారం అలా ఉండేది ఏమన్నా అర్థమైనా వ్యవహారం అంటే వేదాంతం అలాగే ఉంటుంది పురాణానికి వేదాంతానికి తేడా ఉంటుంది సో వంధ్యాసుకహ అంత ఎవడూ ఉండడు నాస్తిండ శశంగముతో చేసిన ధనుస్సు నాస్తి ఆకాశ పుష్పము నాస్తి ఎండమావి నీరు ఎండమావి మావి అంటే మీరు నాస్తి అక్కడ ఏది అస్థి కాదు కాబట్టి వ్యవహారం ఏమైనా ఉందా అక్కడ ఏది వ్యవహారం లేదు ఏమండి ఇంకో వ్యవహారం చెప్తారు కదండి ఒక ఒక భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకి సంతానం కలగలేదు ఏమండి వాళ్ళకి వంధ్యాసుక ఏదో పేరుంది శూన్య అనే కొడుకున్నాడు సంతానము లేని దంపతులకు శూన్య అనే కొడుకు ఉండేవాడు ఈ శూన్యుడు అనే కొడుకు ఓ నగరానికి వెళ్ళాడు ఆ నగరం పేరు అభావ అనే నగరానికి వెళ్ళాడు ఈ వ్యవహారం ఎలా ఉంది నాస్తి అభావము అనే పొలము నాస్తి ఎవస్తి నాస్తి వ్యవహారం ఏముంది ఏమీ లేదు వ్యవహారం ఉందనుకోండి సపోజ్ కుక్క మోడిగినది ఒక వ్యవహారం అవునండి మురిగింది అంటే కుక్క అస్థి మురిగింది అంటే శబ్దము అస్థి వ్యవహారం ఆ అస్తిత్వము ఆత్మ అది ఏ ఆత్మ కుక్క మురిగినది అన్నప్పుడు కుక్క శబ్దము చేసింది అన్నప్పుడు కుక్క అస్థి శబ్దము అస్థి క్రియ అస్థి నేను అంటే అర్థం ఏంటండి నేను ఉన్నాను ఈ సత్ ఈ ఉనికి అది ఆత్మ దట్ ఇస్ ఆత్మ అంటే ప్రతి దానికి ఆత్మ అదే ఆ ఆత్మ లేదనుకోండి అస్థి లేదనుకోండి అప్పుడు అదేమిటవుతుంది నాస్తి అవుతుంది నాస్తి అయితే ఇంకా వ్యవహారం ఉంటుంది దానివల్ల అదే అంటే అర్థం కరం సో నహి నిరాత్మకం కించిద్భూతం ఆత్మలేని భూతం ఏదైనా లైక్ వంధ్యాసు సహా నాస్తి ఆత్మలేదు అటువంటిది ఏదైనా లోకం వ్యవహారానికి యోగ్యము కాజాలదు కదా కాబట్టి బ్రహ్మదేవుని మొదలుకుని గడ్డిపోస సకల భూతములు వ్యవహార యోగ్యములు అవుతున్నాయి వ్యవహార యోగ్యములు ఇందువల్ల వాటి మూలంలో అంటే వాటి ఆత్మగా మూలము అంటే ఆత్మ ఆత్మగా అస్థి ఆ సత్త ఉన్నది ఆ సత్తయే ఇష్యు